కళాప్రపుణ వింజమూరి అనసూయదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో ఇరవై తొమ్మిదవ చాప్టర్ వింత దంపతులు ఆపు ఆపు ఆటో ఆపు ముప్పై రెండవ ఇల్లయ్యా ఆపమంటే ఆపు ఏంటి స్టాప్ అంటూ గట్టిగా అరిచాడు మధుమూర్తి ఎన్న ఆపు ఆపు ఎన్నడా కాయలయి కాల ఇలేయిందా సవారీ కడచిదు అంటూ ఆటో ఆపకుండా రెండు రౌండ్లు తిప్పి ముప్పై రెండు రామన్ స్ట్రీట్ దగ్గర ఆపాడు ఆటోడ్రైవరు మధుమూర్తి పెట్టెలు హోల్డాలు జాడీలు డబ్బాలు పళ్లబుట్టలు గట్రా దింపుకుంటుంటే భార్య కాంతం సాయం చేసింది లగేజీ ఎక్కువగా ఉంది ఎక్స్ట్రా డబ్బిమ్మని పేచీపెట్టాడు ఆటోవాడు మధుమూర్తి ఇవ్వనని ఇస్తే కాని కదలనీయనని ఆటోవాడు తెలుగు ఆరవంలో సంగీతం లేని డ్యూయట్స్లో తిట్టుకున్నారు చెన్నై ఆటో డ్రైవర్లు బాబోయి ఆరి ఆరితేరిన వాళ్లు ధన్మని మూర్తి చేతిలో నుంచి ఒక పెట్టెలాక్కొని అరే పోడా పణం కడతాదా పొట్టి పిన్నాలి తరే అంటూ ఆటో ఎక్కేస్తుంటే మూర్తి వీడితో ఇంక లాభం లేదని తీసుకు చావు అంటూ డబ్బు ఆటోలో విసిరి వాళ్ల పెట్టె వెనక్కి తీసుకుని సామానుతో సహా ఇంట్లోకి వెళ్లారు ముప్పై రామన్ స్ట్రీట్ ఇల్లు పెద్ద ఆవరణలో ఉంది మేడ కింద విశాలమైన గదులతో అందమైన ఇల్లు ఎన్నో ఏళ్ల కిందట గాంధీగారు అక్కడ మకాన్ చేశారని ఆ ఇంటికి శాంతి నిలయం అని పేరు పెట్టారని వదంతి ఆ శాంతి నిలయంలోకి ఆ వింత దంపతులు అడుగుపెట్టారు డెబ్బై ఐదేళ్ల నరసింహారావు గారు పడక కుర్చీలో కూర్చున్నారు మధుమూర్తి కాంతం రావుగారి పాదాల మీద సాష్టాంగపడి వచ్చేసి అమ్మీ సన్నిధికి ఆశీర్వదించండి అంటూ నిచ్చేస్టులై ఉన్న రామారావుగారు తేరుకొని లెమ్మనే వరకు ఆఫోజులోనే ఉండిపోయారు అవును బావగారేరీ ముందు అక్కయ్యని చూడాలి బాబూ లేకపోతే కోపం వస్తుంది అంటూ కాంతం మేడ మీదకి దారితీస్తుంటే రావుగారు ఆపి వస్తుంది కూర్చోండి మా అల్లుడు పనిమీద వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్లారు అన్నాడు రావుగారి పెద్దదైనా ఈ గెస్టుల సామానుతో హాలు నిండిపోయింది ఏం మాట్లాడాలో తెలియక అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు అక్కయ్య వచ్చేలోగా ఇల్లంతా చూసి వస్తామని గెస్టు దంపతులు చటుక్కున వంటింట్లోకి జొరబడ్డారు వంటావిరి లక్ష్మమ్మ తెల్లబోయి చూస్తుంటే కంగారు పడకు మేం కావలసిన వాళ్లం కొద్ది రోజులుంటాం మా సదుపాయాలు కూడక చూడు వెళ్లేటప్పుడు నిన్ను సంతోషపెట్టి పెడతాంలే అంటూ లక్ష్మమ్మ చేతిలో పది రూపాయలు పెట్టింది కాంతం ముందు వంటమనిషిని వల్లో వేశారు అటి సూర్యుడిటు తిరిగిన కొంప మునుగుతున్నా ఇంట్లో ఏం జరుగుతున్నా ఎవరొచ్చినా తన అలంకరణ ముగిస్తేనే కాని రావడం అలవాటులేని అనురాధ సినీ స్టార్లను మించిన స్టైల్లో క్రిందకు వచ్చి రావడంతో కోవా కజ్జికాయలు సింహాచలం సంపెంగపూలతో పాటు మంజుల సువర్ణరేఖ మామిడి పళ్ల బుట్టతో మధుమూర్తి ఎంతో ఆప్యాయంతో అక్కయ్యా ఇవీ గా నీకు మరి నువ్వు స్పెషల్ వ్యక్తివి కనుక అని పొగడుతలు విసిరారు జూలియస్ సీజర్ అంతట వాడే పొంగిపోతే వీళ్ళెంతా పొగడుతలెవరికి నచ్చవు బాబుగారు ఈ దేవీ మిఠాయి జిలేబీ మీకూ పిల్లలకి పచ్చళ్ళు పొడులు ఆవకాయ బావగారికి అన్నాడు మూర్తి ఈలోగా లక్ష్మమ్మ రెండు కప్పులతో కాఫీ తీసుకువచ్చింది మూర్తి కాఫీ అందుకుంటూ మీరు బ్రేక్ఫాస్ట్ చేయరా అదేమిటి మంజులా అలా చూస్తూ ఊరుకున్నావో లోపలికి వెళ్ళి ఉప్మా చేసిపట్రా పాపం అందరూ తింటారు అన్నాడు వ్యవధివ్వకుండా కాంతం లక్ష్మమ్మతో వంటింట్లోకి వెళ్ళిపోయింది అనురాధ రావుగారు కూడా ఆశ్చర్యపడ్డారు కాని ఎందుకో ఆపలేకపోయారు వీళ్ల ధోరణి అర్థం చేసుకోవడానికి కూడా లేదు వాళ్లు మంజుల మూడు ప్లేట్లలో ఉప్మా తెచ్చి అందరికీ ఇచ్చింది రావు దగ్గరకు వెళ్ళి తలని మురుతూ ఎంచక్కా రేపు పెసరట్లు చేసుకుందాంబాబుగారు అంది వీళ్ళు తన హల్లుడు స్నేహితులై ఉంటారు అందుకే ఇంత చనువు చొరవా అనుకున్నాడు అలాగే అనుకుంది అనురాధ కూడా భోజనాల వేళకి గిరిధరు వచ్చాడు మంజుల ఎదురెల్లి హమ్మయ్యా మీరీ పూట ఆరేమో అని భయపడ్డాను కోసం కాసుకుని చూస్తున్నాం రండి భోజనం చేద్దాం అంది ఏదో తన ఇల్లులాగా పైగా బావగారు కోవా కజ్జికాయలు సువర్ణరేఖ మామిడిపళ్ళు ఊరగాయలు అన్నీ మీకోసమే తెచ్చాం అన్నీ తినాలి తప్పదు అంది నవ్వుతూ ఈ అనుకోని అప్రయత్న అభిమానానికి గిరిధర్ ముసిపోయి ముసిముసి నవ్వుకున్నాడు బహుశా అనురాధగాప్తులైన స్నేహితులై ఉంటారు అనుకున్నాడు భోజనాల దగ్గర మూర్తి భార్యతో మనింటి వెన్నకాచిన నెయ్యి మరిచిపోకుండా తెమ్మన్నానా లేదా నీకు బుద్ధిలేదే మంజులా నన్నంటారు మీరు ఏం మాత్రం ఏం చేశారు మన పొలాలనుంచి వచ్చిన కందిపప్పు మినపప్పు వస్తాలు నేను మోయలేక వదిలేశాను కాని మీరు వీరింటికి తోలించేయలేకపోయారా మనకేం పిల్లా జల్లా అంటే మూర్తి ఉండవే నేనొక్కరోజు మన ఊరు వెళ్ళి అన్నీ తెస్తాను లక్ష్మమ్మకి లీవిచ్చి బాబుగారి ఆరోగ్యకరమైన భోజనం వండిపెట్టు అన్నాడు మధుమూర్తి మంజులా వచ్చి వారం రోజులైనా వెళ్ళిపోతాం అనడంలేదు వెళ్ళండి అని పాపం వీళ్ళూ అనడంలేదు అదేమిటో చిత్రం ఆ వింతజంట ఎప్పుడూ అందరి ముందు తరచుగా డబ్బు విషయాలే చర్చించేవారు వాదించుకునేవారు ఒకరోజు మధుమూర్తి మంజులా మీ అమ్మమ్మిచ్చిన రవ్వల నెక్లెస్ పెట్టుకురాలేకపోయావా అక్కయ్య గారు చూస్తే మెచ్చుకుందురూ నీవన్నీ దాచేసుకుంటావు నాచేత ఖర్చు పెట్టిస్తావు గడుసుదా అంది మంజులా అమ్మా మీరేం తక్కువ తిన్నారా మీ మేనత్త పోయే ముందు మీ పేరం వ్రాసిన పొలం మీదొచ్చిన డెబ్బై వేలు చడీచప్పుడు లేకుండా దాచేశారే అదేమైంది చెప్పా అంది మధుమూర్తేమో నీకు నా డబ్బెందుకే నువ్వు లక్షాధికారివి మీ పుట్టింటి వారిచ్చిన లక్షల ఆస్తికి వారసురాలవి అందుకే నీకీ పోగరు అన్నాడు మరొక రోజు అందరి ముందు హాల్లో మధుమూర్తి మంజులా నా లాకర తాళాలు మనింట్లో మరిచిపోయొచ్చానే అనన్నాడు మంజుల అయ్యి బాబోయి కొంపముంచారే నా లాకర్లో నా వస్తువులన్నింటికీ స్థలం చాలక మువ్వలవడ్డాను వంకీలు పచ్చల నెక్లెస్ చెట్టు మీ లాకర్లో పెట్టానండి బాబూ అంది మధుమూర్తి వెంటనే ఉన్న ఏడు వారాలు నగలు చాలక ఇంకా కొంటూనే ఉంటావు ఎన్ని లాకర్లు పెట్టుకోగలం చచ్చినా మరో లాకర్ తీయను అన్నాడు ఇంకోసారి రావుగారితో మధుమూర్తి బాబుగారు ఒక్కసారి మా ఊరు వెళ్ళి కందులు పెసలు మినువులు బస్తాలు అక్కడ పడున్నాయి ఇక్కడకు తోలించేస్తాను పప్పులు చేయించుకోగలరా మేమిద్దరం ఎంత తింటాం వేస్ట్ అవుతున్నాయి అన్నాడు మంచులా వెంటనే పప్పులు పప్పులు అంటారు కూరలు పళ్ళు కూడా వేస్టవుతున్నాయి ఈసారి మన పొలంలో పండినవన్నీ తెచ్చేయండి అనంది మరోసారి గిరిధరెదురుగా మధుమూర్తి భార్యతో కాంతం మనం లక్షల ఆస్తిపరులమైనా ఇలాగ పిచ్చివాళ్లలాగా వచ్చాం బావగారు మనని గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి మన ఊరు తీసుకెళ్లి అన్నీ చూపించాలి బావగారు మీ బిజినెస్లో నన్ను పార్ట్నర్గా తీసుకుంటారా ఎన్ని లక్షలు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అన్నాడు ఇది ఇవింత ఈ వింత దంపతుల ధోరణి వీళ్ల సంభాషణలు వింటుంటే ఏదో నాటకం చూస్తూ డైలాగ్స్ విన్నట్టుంటుంది దంపతులిద్దరూ మంచి యాక్టర్సే రోజులు గడుస్తున్నాయి మొత్తం మీద మంచి ఆస్తి నమ్మకం కలిగించి అక్కడే తిష్టవేశారు మధుమూర్తి మంజులలు కాలక్షేపంగా ఉందని రావుగారు ఊరుకున్నారు ఆడసరదా గల గిరిధర్ మంజుల సరదాలో మరీ ఊరుకున్నాడు తనకీ పిన్నలకి పనులు చేసి పెడుతోందని మంజులని అనురాధ ఊరుకుంది ఎవరూ వాళ్లని వెళ్లమనడం లేదు గిరిధర్ పనిమీద బయలుదేరేటప్పుడు త్రోవలో దిగుతామని జంట కారెక్కారు గిరిధర్ ఏ వైపు వెడితే ఆ వైపే మాకు పనుందని కూడా వెళ్లేవారు మంజులని రావుగారింట్లో వదిలి మా ఊరికి వెళ్ళి సామాన్లు తీసుకుని రెండు రోజుల్లో తిరిగి వస్తానని మూర్తి వెళ్లి అప్పుడే పది రోజులైంది ఈ పది రోజుల్లో మంజుల ప్రవర్తన కొంత ఎబ్బెట్టుగా కనబడింది గిరిధర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్లడం కబుర్లు చెప్పడం మోటు జోక్సు చేయడం తమలపాకులు చుట్టివ్వడం నరసింహారావు గారికి ఏమీ ఈ పద్ధతి నచ్చలేదు స్త్రీలోలుడు వ్యామోహం ఆడపక్షపాతి గిరిధర్ తను చెప్పినా వినడం తెలుసుకున్న అనురాధ చూసి చూడనట్టు ఊరుకుంది ఇంక ఉండబట్టలేక ఓ రోజు రావుగారు అమ్మా మంజులా తెలియకడుగుతాను మీ దంపతులు ఏ ఊరు నుంచి ఏం పనిమీద వచ్చినట్టు అన్నాడు మంజుల నవ్వుతూ ముఖ్యమైన పని మిమ్ముల్ని అందర్నీ చూడడమే మా మస్తుగా ఆస్తుంది సరదాగా వచ్చాం ఇలాగ ఒకవేళ నన్ను వదిలేసిపోయినా నాకూ డబ్బుంది నేను బ్రతగ్గలను మీలాంటి వాళ్ళకి సేవ చేస్తూ మీమీద ఖర్చు పెడితే పుణ్యమైనా వస్తుంది అన్నా రావుగారు వెంటనే ఈ ఊళ్ళోనే ఉండాలని నిశ్చయించుకున్నారా అని అడిగాడు ఆ కొన్ని నెలలు అంది అయితే ఓ పని చేయండి మా ఇంటికెదురుగా ఉన్న ఆచారింట్లో ఓ పోర్షన్ ఖాళీ ఉందట అద్దె నూట రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి పేరుకు ఐల్లు తీసుకున్నా నువ్వెప్పుడు రావాలన్నా రావచ్చు అక్కడ మీకు ప్రైవసీ ఉంటుంది అయిల్లు పోకుండా తక్షణం తీసుకోండి అన్నాడు వెంటనే మంజుల సాయంత్రం బావగారొచ్చాక వెళ్ళి చూస్తాను అంది అనురాధ తన గొడవలో తనుంది పిల్లలతో సతమతమవుతూ కొన్ని విషయాలు పట్టించుకోవడం మానేసింది పాపం వేళ్ల సమస్యలు వీళ్లకున్నాయి సాయంత్రం గిరిధర్ర ఇంటికి రాగానే అనురాధ వంటావిడేల కంటే ముందు అంచెలమీద వెళ్లి కాఫీ చేసిచ్చింది మంజుల అతన్ని తీసుకుని ఎదిరింటికి వెళ్లి ఖాళీగా ఉన్న భాగం తీసుకోవడమే కాకుండా మాయన ఆయన రాగానే ఇచ్చేస్తానంటూ అడ్వాన్సు వెయ్యి రూపాయలు కూడా గిరిధర్ చేత ఇప్పించి రిసీట్ మీద సంతకం కూడా పెట్టించింది దేవాంతకురాలు పైగా బావగారు మా సర్ప్రైజ్ ఇవ్వాలి ఇల్లు అలంకరించి పెడదాం పదండి నాకు ఫర్నీచర్ అద్దెకిప్పించండి అంది మౌంట్ రోడ్లో ఉన్న ముర్రేసు నుంచి రెండు మంచాలు డైనింగ్ టేబుల్ సెట్టు సోఫా సెట్టు డ్రెస్సింగ్ టేబుల్ సెట్టు ఇప్పించాడు గిరిధర్ వాటి కూడా అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా రిసిప్ట్ మీద మళ్ళా సంతకం కూడా గిరిధర్ చేతే పెట్టించింది పన్నెండు రోజుల తర్వాత మధుమూర్తి వచ్చాడు తేగలు పనస్తన్లు కూరలు మొదలైన వాటితో మంజుట ఎదిరిళ్ళు తీసుకున్న విషయం చెప్తే కొంచెం తెల్లబోయాడు పన్నెండు రోజుల తరువాత మధుమూర్తి వచ్చాడు తేగలు పనస్తన్లు కూరలు మొదలైన వాటితో మంజుల ఎదిరిళ్ళు తీసుకుంది అనే విషయం చెప్తే కొంచెం తెల్లబోయాడు పక్కకు తీసుకెళ్లి చెవిలో ఏదో చెప్పాక కుదుటపడ్డాడు రావుగారు పంచాంగం చూసి ఆ రోజే మంచిదని ఎలాగైతేనే ఆ జంటని ఎదురింటికి సాగనంపాడు ఇంతాస్తుంది అంతుందని డాబులు కొడుతూ రోజూ కాఫీ పొడి పంచదార బియ్యం పెరుగు ఇలా ఏదో ఒకటి అనురాధనో లక్ష్మమునో అడిగి మంజుల ఓ రోజూ అనురాధని వుడ్లాండ్స్లో భోజనం చేద్దాం రమ్మని తీసుకెళ్లారు దంపతులు అక్కడ్ంచి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఓ లిటిగేషన్లో చిక్కుకున్నా ఒక విట్నెస్ సంతకం పెట్టమని అనురాధని కాళ్లా వేళ్లా పడ్డారు అనురాధ తెలివైంది అంత త్వరగా బుట్టలో పడదు మా నాన్నగారితో మాట్లాటాక చెప్తానని తప్పించుకుంది రెండు రోజుల ఆ వింత దంపతులు కనపడలేదు ఏదో పనిమీద వెళ్ళుంటారు వాళ్లే వస్తారు అనుకున్నారు వారం దాటింది వాళ్లను గురించి ఆచూకీ లేదు వంటామె లక్ష్మమ్మ చావుకబురు చల్లగా చెప్పింది ఎప్పుడు వెళ్ళినా ఇల్లు తాళం వేసే ఉంటోందని ఇంటివాడు ఆచారిక్కూడా వాళ్ల సంగతి తెలియదటా అని చెప్పింది ఒకటి రెండు మూడు నెలలు గడిచాయి ఆ దంపతుల అడ్రస్ ఏమిటో ఎవరికీ తెలీదు ఏ ఊళ్ళో ఉంటారో తెలియదు కనీసం ఒక ఉత్తరమైనా లేదు వాళ్లదగ్గర్నుంచి ఆరు నెలలు చూసి ఆచారి గిరిధర్ని పిలిచి అతని ఎదురుగా ఇంటి తాళం బద్దల కొట్టాడు ముర్రేసు ఫర్నీచర్ తప్ప మరేమీ లేవు అన్నీ పట్టుకుపోయారు ఫర్నీచర్ వెనక్కి పంపి సంతకం పెట్టినందుకు చచ్చినట్టు డబ్బు కట్టాడు గిరిధర్ ఆచారి కూడా ఫేమస్ బావగారిని వదల్లేదు మూడు నెల్ల అద్దె రాబట్టాడు ఇక్కడా సంతకం పెట్టాడు కదూ బాదరాయణ సంబంధం కదలాగా గిరిధర్ స్నేహితులని అనురాధ రావుగార్లు అనురాధ స్నేహితులని గిరిధర్ అనుకునేలాగా నటించారు మధుమూర్తి మంజులా దంపతులు అందరికీ సేవలు చేసి చిన్న చిన్నచిన్న లంచాలిచ్చి నమ్మించి బుట్టలో వేసుకుని పెద్ద లాభం పొందారు ఈ విచిత్ర దంపతులు రావుగారింటికి రావడం వాళ్లని నమ్మించి ఓ ఆటాడించడం ఆ కుటుంబం వీళ్ల మాయలో పడి సహాయం చేయడం అంత ఆశ్చర్యం అయోమయం శాంతి నిలయాన్ని అశాంతి నిలయం చేశారు ఇలాంటి వింత దంపతులు ఎక్కడైనా తారసిలితే గిరిధరికి తెలియపరచండి పాపం